సంకీర్తన రెండు వందల ఎనభై తొమ్మిది ఆదిదేవ పరమాతు వేద్య నమో నమో పరాత్పరా భక్తవంజనా చరాచర లోక జనక నమో నమో గదాధరా వెంకటగిరినిలయా సదానంద్రసన్నమో నమో